అంతే రెండే మాటలు ఈ రెండు నీకు తెలిస్తే తప్ప నీకు ఎప్పటికీ స్వరూప జ్ఞానం తెలియదు నువ్వేదైతే హై అనుకుంటున్నావో దానికంటే హైయెస్ట్ ఆఫ్ ది హై నువ్వేదైతే బియాండ్ అనుకుంటున్నావో దానికంటే బియాండ్ బియాండ్ ఇదే ఆఖరండి దానికంటే అవతల ఏదన్నా చెప్పు దానికంటే అవతల ఏమండి నేనండి నేపాల్ వెళ్ళి వెయ్యి సాల గ్రామాలు మా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నానండి ఓహో వెరీ గుడ్ దానవతల వాట్ నెక్స్ట్ వెయ్యి సాల గ్రామాలకు ఏంటో ఉంటే ప్రయోజనం ఏంటి ఆ సాల ప్రయోగించడం ఎట్లాగో తెలియాలి నవరత్నాలు మా ఇంట్లో ఉన్నాయండి ఆ నవరత్నాలను ప్రయోగించడం తెలియాలి మానవులకి ఏంటంటే రత్నగర్భ అయినటువంటి ఈ భూమండలాన్ని వినియోగించుకోవడం చేత మనకి భూమే పెద్ద ఇష్కాంతమైతే ఈ భూమి చుట్టూతా ఉన్నటువంటి బ్రహ్మాండంలో జరిగే గ్రహాలు ఎంత విస్తారమైనటువంటి శక్తి కలిగినటువంటివి సూర్యుడు ఎంత ప్రభావశీలమైనటువంటి వాడు ఆ సూర్యగ్రహ దోషాన్ని పోగొట్టుకోవడానికి భూ భూమండలంలో భూమి లోపల దొరికేటట్టు ఓ చిన్న రాయి తెచ్చి వాడిని వేలుగు పెట్టుకుని ఈ చిన్న రాయితో సూర్యగ్రహ దోషాన్ని పోగొడతానంట చూడండి కర్మ మార్గంలో ఎలా ఉంటుందంటే రే నీకు సూర్యుడు బాగలేడు కానీ ఇదిగో ఈ రాయి పెట్టుకో ఈ పుషరాగం పెట్టుకో ఈ వజ్రం పెట్టుకో ఈ రత్నం పెట్టుకో అని ఈ రత్నం పెట్టుకుంటే వాడికి తెలియలా వద్దాయి నువ్వేం చేయగలిగేది నాన్న కొట్టి ఆ రత్నాన్ని ధరించు చాలంటే ఆ దోషం పోతుంది ఎలా ఈ శాస్త్రాన్ని ఎలా రూపొందించాం ఎవరి కోసం రూపొందించాం అంటే వీడు విజ్ఞాన వయస్సు ఎంత మెచ్యూరిటీ లెవెల్ని బట్టి వయసును నిర్ణయించాము అంటే ప్రమాణాలలో అనేక రకాల ప్రమాణాలు ఉన్నాయి ఆ ప్రమాణాలలో స్వరూప జ్ఞానాన్ని షట్ ప్రమాణములకు ఆవలనే నిర్ణయించగలం కానీ ఈ వలన నిర్ణయించలే షట్ ప్రమాణ వికాసాన్ని గుర్తుపట్టడం కోసమని దర్ ఇస్ ఎ స్కేల్ ఓ స్కేల్ రాశాం ఈ ప్రపంచంలో దేని యొక్క కాఠిన్యం మీరు తెలియాలనుకోండి ఏదైనా ఒక రాయి కానీ ఒక వస్తువు యొక్క కాఠిన్యత తెలుసుకోవాలనుకున్నారు దానికి ఏమంటారు అంటే మోహ్ స్కేల్ ఆఫ్ హార్డ్నెస్ ఎంఓహెచ్ ఆ మోహ్ శాస్త్రం అయితే కనిపెట్టాడట ప్రతి దాని యొక్క హార్డ్నెస్ కనుకోవడానికి హైయెస్ట్ ఈజ్ వజ్రం డైమండ్ లోయెస్ట్ ఈజ్ టాల్క్ టాల్కమ్ పౌడర్ వాడుతుంటాం కదా ఈ టాల్కమ్ పౌడర్ లో ఉండే టిఏఎల్సి టాల్క్ అనేది కూడా భూమిలో దొరికేటటువంటి ఒక రాయిని పౌడర్ చేస్తే వచ్చేటువంటి పౌడర్ దానికి రకరకాల సుగంధ ద్రవ్యాలు కలిపేవం అనుకుంటే అది వేరే విషయం యు కెన్ కట్ ది స్టోన్ విత్ ఎ నైఫ్ దట్ మచ్ స్మూత్ ఇట్ ఈస్ ఆ రాయినక అతి తో కొయ్యచ్చు ఆ టాల్కనే రాయ్ టాల్కమ్ పౌడర్ వాడే వాడికి తాను రాత్రిొక్క పిండిని పూసుకుంటున్నాడని వాడికి అప్పటికీ తెలియ హిస్ అవేర్ ఆఫ్ ఇట్ ఇది గుర్తుపెట్టుకోండి రోజు అందరూ పౌడర్ బాగా తెల్లగా ఉంటారు నల్లగా ఉన్న వాళ్ళందరూ తెల్లగా కనపడడానికి బాగా పౌడర్ వస్తారు ఈ పౌడర్ ఎలా తయారైంది నాకు అనవసరం నేను తెల్లగా కనపడమే నాకు ఇంపార్టెంట్ కానీ ఆ పౌడర్ దేనితో తయారు చేస్తే నాకు ఎందుకు అసలు ఆ విజ్ఞానంతో నాకేం పని చూడండి మానవుడు అనుకోవడంలో ఎంతగా పడిపోయాడు అసలు ఇది ఈ ట్యాల్క్ ఏమిటి ప్రతి దాని మీద పౌడర్ అని వాట్ ఈస్ దిస్ టాల్కమ్ పౌడర్ అన్న ప్రశ్న రాదనమాట వాడు ఎవరికైతే తన అజ్ఞానాన్ని తన అధ్యాసని తన ఆభాసని తానుగా ప్రశ్నించటం రాదు వాడెప్పటికీ స్వరూప జ్ఞానాన్ని పొందడు ప్రశ్నించని వాడు విచారణకు పనికిరాడు ఆత్మ విచారణకు అసలు పనికిరాడు ఎందుకని చెప్పింది మీరు వెళ్ళిపోతాడు సంతృప్తి పడిపోతాడు మంత్రోపదేశం ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళా గురువుగారిని దర్శించడిగా ఎందుకని సాటిస్ఫై గురుగారు మంత్రం ఇచ్చారు నేను నాకు మోక్షం వచ్చేసి ఫెనిస్ట్ ఇలా చాలా మంది ఉన్నారు వ్యాసాశ్రమంలో నాకు తెలిసి ఆంధ్రదేశంలో సుమారు ఒక కోటి మంది మంత్రోపదేశం పొంది ఉంటారు కాలం నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే ఓ కోటి మంది ఆ వాళ్ళు ఏంటంటే అందరికీ మహావాక్యాలే ఉపదేశిస్తారు ఎవరైనా సరే మీరెవరైనా మంత్రోపదేశం అడిగితే మహావాక్యమే చెప్తారు మిగిలిన అంశాలు ఏం చెప్పరు అది మొదట్లో చిన్న ఆణవీ మంత్రం ఇస్తారు రెండవ మంత్రం మహావాక్యాలే ఇది ఆ ప్రథమంలో జపం చేసుకోవడానికి ఏమో ఒక ఆణవీ మంత్రం ఆ తదుపరి విచారణకు మహావాక్యం ఇది వ్యాసాశ్రమ పారంపర్యం జాగ్రత్తగా గమనిస్తే నేను ఎంతో మందిని అడిగాను ఏమండి మీరు మహావాక్యాలు పొందారు కదా ఉపదేశం పొందారు కదా వెళ్ళి ఎప్పుడైనా గురువు గారిని ఏమిటండి ఇదని అడిగారా ఇంకెందుకండి గురువు గారు చెప్పేశారు కదా నువ్వు బ్రహ్మస్వరూపుడివి నేను బ్రహ్మస్వరూపుణ్ణి అహం బ్రహ్మాస్మి మంత్రోయం అని బ్రహ్మానుసంధానం చేస్తూ ఉంటానంటే నిరంతరాయంగా జీవితం మా గురువు గారు ఏం చెప్పారంటే ఏ మంత్రోపదేశం నాలుగు మహావాక్యాలు చెప్పారో వాటిని స్మరణ చేసుకోమన్నారు మరి మీరు అలా ఉంటున్నారండి ఎస్ స్మరణ విస్మరణ స్మరణ విస్మరణ అయిపోయినటువంటి స్థితిలో కదా అది జ్ఞానం అయ్యేది తత్స్మరణ మధ్యలో ఒకసారి తత్స్మరణ స్మరణ